దానికి ఆపోజిటే ఈశ్వర భావము అంటే పరిస్థితులు ఎలా ఉన్నా వ్యక్తులు ఎలా ఉన్నా ఎవరు ఎలా బిహేవ్ చేసిన ఏ ఘటనలో ఎలా ఘటిల్లినా అలా నిండుకుండవలే తుఫాను వచ్చినప్పుడు పర్వత శిఖరం స్థిరముగా నిలిచి ఉండేటువంటి ఆ మానసికమైన నిబ్బరము కలిగిన వాళ్ళని ఈశ్వర భావము అని అటువంటి ఆ మనస్సు యొక్క నిబ్బరానికి దాని తిశయించినటువంటి స్థితిని పొందినవాడు అది సిద్ధుడు అంటే ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అతిశయం ప్రాప్తానా అటువంటి స్థితిని చిన్న వయస్సు పొందినటువంటి మహాపురుషులు ఉంటారో వారు సిద్ధులు అటువంటి వాళ్లలో కపిలుడు నేనే ఈ కపిలుడు అనేది ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియాలి కపిలుడు అంటే ఇప్పుడు మనకి తెలుసున్న మహాత్ములలో హిస్టారిక్ మనకి తెలుసున్న మహాత్ములలో మీకు కపిలుడి పేరు కనపడదు మనకి ఇప్పుడు మహాత్మా గాంధీ అంటే మనకు చక్రమం తెలుస్తుంది కొంచెం వెనక్కి అంటే అలాంటి మహాపురుషుల పేర్లు మనకేమో కొన్ని తెలుస్తాయి కానీ కపిలుడు అంటే మనకి ఏం తెలుస్తుంది పురాణ నామధేయం కదా కాబట్టి పురాణంలో నుంచే మనం ఒకటువంటి ఘట్టాలని గుర్తు చేసుకోవాలి బ్రీఫ్గా ఈ కపిల మహర్షి ఈ పేరు మీకు భాగవతంలో వస్తుంది భాగవతంలో మూడో స్కంధంలో కపిల దేవహూతి సంవాదము అనే పెద్ద ఘట్టం ఉంది అదంతా నేను పెద్ద పాఠం చెప్పాను ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పాను ఊరికే మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుస్తుందని మీరు నైన్ వాంట్ టు నో అందుకోసం చెప్తున్నాను ఆ పాఠం అంతా కూడా ఆయన ఏవిజి సత్సంగ్ డాట్ ఆర్గ్ అనే వెబ్సైట్లో ఫ్రీ డౌన్లోడ్ కింద అవైలబుల్ ఇంగ్లీష్లో కపిల దేవహూతి సంవాదము కపిల మహర్షికి కపిల మహర్షి దేవహూతికి అంటే తల్లి దేవహూతి ఆమెకు ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తాడు గొప్ప మహర్షి ఆయన చేసిన ఉపదేశము చాలా ఉన్నతమైన స్థాయికి చెంది ఉంటుంది తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణుడు పదమూడో అధ్యాయం ఆరంభంలోనూ అక్కడ ఆ సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు ఆ సాంఖ్య సిద్ధాంతాన్ని లోకానికి ప్రవచించిన ఆచార్యుడు కపిలాచార్యుడు సో ఈ కపిలులు ఇద్దరున్నారు అనే ఒక అభిప్రాయం ఉన్నది ఎందుకంటే నిరీశ్వర సాంఖ్యము అని ఆ కపిలుడు వేరే ఈ కపిలుడు భాగవతం కపిలుడు కింద మీరు తీసుకోవాల్సి ఉంటుంది కపిల నా ఎంతో మంది ఉండొచ్చు కదా కాబట్టి ఇక్కడ సరే కరెక్ట్ కపిలుండి మీరు తీసుకోవాలి ఇకపోతే విష్ణు సహస్ర నామాల్లో మహర్షి కపిలాచార్య అనో నామం ఉంది ఒకటే నామం మహర్షి వేరే నామం కపిలాచార్య వేరే నామం ఉంటారు అందుకని చతుర్థిలోకి మార్చి చెప్పినప్పుడు ఓం మహర్షయే కపిలాచార్యాయ నమ అని పూజ చేస్తారు ఒకటే సో మహర్షి అయిన కపిలాచార్యుడు అనే అది విష్ణు యొక్క అనేక నామాల్లో నామం కాబట్టి ఆ కపిలుడు ఆయన చాలా గొప్పుడు అని తెలుస్తూ ఉంటుంది ఆఖరికి శ్వేతాశ్వత ఉపనిషత్తులో కూడా ఈ ఉపనిషత్తులో కూడా ఈ కపిలుడు ప్రసక్తి ఉంది ఋషి ఋషిం ప్రసూతం కపిలం ఆయన పుట్టుకతోటే ఋషిగా పుట్టాడు అంటే చిన్న వయసు నుంచే మహర్షిగా ఉండిపోయినాడు అయిన కపిలుడు అని సో ఆ కపిల మహర్షి నేనే నా విభూతియే అని మంచిది తరువాతి శ్లోకం ఇచ్చైశ్రవసమశ్వాధిమామృతోద్భవం ఐరావతేంద్రాం నరా నరాధిపం ఒక కథ ఉన్నది ఈ కథ అందరూ విన్న కథే పురాణం మీరు ఓపెన్ చేస్తే ఈ కథ ఉంటుంది మొత్తం పురాణము పుస్తకం ఓపెన్ చేస్తే ఈ కథ లేకుండా అసలు పురాణమే లేదు అన్ని పురాణాల్లోనూ ఉంటుంది ఈ కథ భాగవతంలో ఉంది అన్ని పురాణాల్లోనూ ఉంది ఏమిటంటే ఆ కథ క్షీర సాగర మథనము పాలసముద్రమును మచించుట ఇది కథ ఇది మామూలుగా సినిమాల్లో కూడా దీన్ని విస్తారంగా వాడుకున్నారు ఇండియాలో సినిమా అంటే ఇండియన్ సొసైటీలో రిలిజియన్ మెయిన్ స్ట్రీమ్ కనుక ఆ రిలిజియస్ టాపిక్స్ ఆ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలోకి పోతూ ఉంటాయి దాన్ని కూడా ఒక మీడియం కింద వాడుకుంటాం ఇట్ న్యాచురల్ ఎనీవే ఇప్పుడు ఆ కథ ఏమిటంటే పాల సముద్రము గలదు క్షీర సముద్రము గలదు మీరు కథని సింబాలిక్గా తీసుకోవాల్సి ఉంటుంది నేను ఆ సింబాలిజం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అంతేకాని లేకపోతే ఈ పాల సముద్రము గలదు అన్నది ఇట్ లీడ్స్ టు సమ్ సిల్లీ కన్ఫ్యూషన్ ఒకడు పాల సముద్రము గలదు అంటే అది సింబాలిజం అని తెలిసిందనుకోండి సపోజ్ మీకు అది సింబల్ అది ఉడితే ప్రతీక తప్ప వేరే కాదు అని తెలిస్తే ఓహో అలాగానూ అలా కాకుండా అది సింబాలిజం అని మీకు తెలియలేదు అనుకోండి అప్పుడు మీకు మీ ఇమాజినేషన్ ఒకసారి సట్ టైల్ ఇమాజినేషన్ అని మీకు కొత్త కొత్త ఐడియాస్ అన్నీ వస్తాయి ఏమైనా ఐడియాస్ వస్తాయి అదే పాల సముద్రం అన్నాడు కదా భాగవతంలోనూ కాబట్టి పెరుగు సముద్రం కూడా ఉండుండాలి పాల సముద్రం ఉంటే పెరుగు సముద్రం ఉంటుందిగా అది పాల సముద్రం కాద అది అది పాల సముద్రం అంటే సింబాలిక ఓ సింబాలిక్క అయితే ఎవడో మాట్లాడుతుంటారు యూ డోంట్ ఇమాజిన్ థింగ్స్ మీకు సింబాలిజం తెలియకపోతే ఇంకా ఇమాజినేషన్ వైల్డ్ ఇమాజినేషన్ కింద పోతుంది మన పురాణ సాహిత్యంలో ఈ సమస్య చాలా ఉంది అది మీరు పెద్దలు గమనించాలి సో పాదసముద్రం ఒకటి అంటే పెరుగు సముద్రం అని ఇంకొకడు అంటాడు ఎవరో పెడతాడు నాలుగు శ్లోకాలు కథ పెడతాడు పెరుగు సముద్రం అని సముద్రం అంటాడు ఇంకొకహడు వెన్న సముద్రం నా శ్రీకృష్ణుడు అక్కడి నుంచే వచ్చాడు శ్రీకృష్ణుడికి దానికి కనెక్షన్ పెడితే ఇంకా బాగా రింగ్స్ వేయాలి ఈ పిచ్చి ఇలా పోతూ ఉంటుంది ఒకటి ఇంకో తెలివైన వాడు ఉన్నాడు వాడే ఉన్నాడంటే కొత్త కావాలి కదా ఇప్పుడు పాదైపోయింది పెరుగు అయిపోయింది వెన్న ఇక్షు సముద్రం సముద్రం అంటే చెరుకు రస సముద్రం ఏమన్నా మీరు ఊహించగలరా ఇంకొకటి ఉంది యూ కెన్ టేక్స్ లాజికల్ కన్క్లూషన్ ఏమిటి చెప్పండి ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు వాపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఇది మధ్య మధ్యప్రదేశ్ అయిపోయింది బాబు మద్యం మధ్య సముద్రం అయిపోయిందని గొడవ పెడుతున్నారు ప్రభుత్వానికి పోవడం ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో జనులు చాలా మద్యాన్ని బాగా గట్టిగా బాగా సేవిస్తున్నారు ప్రభుత్వానికి కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆదాయం వస్తుంది నేను కానీ దయ కూడా వస్తున్నాడు ఎవడో ఒక ఆయన సురా సముద్రం అని కూడా ఒక పది సో ఈ పిచ్చిలో మీరు పడకూడదు ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ షుడ్ నాట్ బి లైక్ దాట్ పాల సముద్రము అక్కడితో టాపి చేయాలి క్షేర్ ఎందుకంటే మీరు ఈ కథను వినే అవకాశం ఉంటుంది అందుకోసం నేను వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని కొన్ని విషయాలని నేను ప్రస్తావిస్తున్నాను కథ మీకు తెలియని కాదు కదా కథలో ఉండేటువంటి తత్వాల ఏదైనా కొంత మనం చర్చించుకుంటే ఉపయోగపడుతుంది లేకపోతే కథే ఉంది దీంట్లో కథ తెలియని వాడేవాడు కనుక అని పాల సముద్రం ఉన్నది దానిని మథిస్తే అమృతం పుడుతుంది మఠించాలి ఎప్పుడూ కూడా మీకు లెక్క అమృతం పుట్టాలంటే మఠించాలి అది లెక్క దాని ముఖం చూడగానే దాంట్లో ఉండే సింబల్ మీకు తెలిసిపోతూ ఉంటుంది మథిస్తే కానీ అమృతం పుట్టదు మఠించకుండా అసలు అమృతం పుట్టదు రాముడు దేవుడు ఎందుకు అయ్యాడో తెలిసిన జీవితమే ఒక మథనం అయింది కనుక దేవుడు అయ్యాడు లేకపోతే రాముడికి పట్టాభిషేకం అయిపోయా అయినా సీతాకలిపి హ్యాపీగా అయోధ్యలో ఉండిపోయి నలుగురు పిల్లలు కలుపుతుంది వాళ్ళతో కాలక్షేపం చేసేస్తే రాముడిని మనం పూజించి వాళ్ళం కాదు ఈనాడు మనం పూజిస్తున్నాము అంటే అర్థం ఏమిటి ఆయన దేవుడు అయ్యాడు ఆ మథనంని బట్టి దేవుడు అయ్యాడే మథలం ఉండాలి మనిషి జీవితంలో మథనాన్ని బట్టి ఆ మృతత్వం నీలో ఉన్నటువంటి ఆ దైవీ శక్తి ప్రకటమవుతుంది అది మథనం అంటే చూసారా సింబాలిజం ఎలా ఉందో పాల సముద్రమును మఠించారు కథలో మఠించటానికి ఇది కావాలి కవ్వము కావాలి ఆ కవ్వము పెద్ద సముద్రాన్ని మసించించాలంటే ఒక పర్వత శిఖరం కావాలి ఆ పర్వత శిఖరమే మందర పర్వతం దాన్ని తీసుకొచ్చి దాంట్లో వేసి ఆ మందర పర్వతం మునిగిపోకుండా నిలబెట్టడం కోసమే కోర్మావతారము శ్రీహరి కోర్మమై దాన్ని తన వీటి మీద మోస్తే వీళ్ళు తిప్పారు అయితే మునిగిపోతుంది దానికి త్రాడు కావాలి ఆ త్రాడే సర్పము వాసుకి వాసుకి సర్పము ఇది కథ ఈ మఠించిన వాళ్ళెవరు ఒకవైపు దేవతలు లాగారు ఇంకోవైపు రాక్షసులు లాగారు మఠిస్తే మొట్టమొదట ఆ మథనం నుంచి అనేకం పుట్టాయి ఏం పుట్టాయి మొట్టమొదట విషం పుట్టింది మొట్టమొదట విషం పుట్టింది శ్రీకృష్ణుడు జీతంలో అంటాడు ఎంత దగ్గరే విషం ఇవ పరిణామే అమృతోపమం అని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్లోకం ఆరంభంలో విషం వస్తుంది అంతిమంగా అమృతం కుడుతుంది మొట్టమొదటి విషం అమృతం రాదు మీరు అమృతం కోసం మధ్యం జరగదానికి మొట్టమోట అమృతం కాదు మొట్టమొదటి విషమే వస్తుంది సైతులు నేర్చుకుంటున్నారనుకోండి మొట్టమొదటి కింద పడతారు కాలు దినుకుతుంది మోకాళ్ళకి కొంత రక్తం వస్తుంది వనే అవ్వాలి ఏం అవ్వకుండా సైకిల్ నేర్చేసుకున్న తర్వాత మోటార్ సైకిల్ మీద అలా వెళ్ళిపోతారంటే అవ్వదు అలాగే కానీ మథనంలో ముందు విషం ఉంటుంది అని ఎప్పుడైనా వెళ్ళినా పరీక్ష ఓ సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులో తప్పితే అది దాంట్లో దుఃఖించాల్సిందేమిదండి నన్ను అడిగితే అది వాళ్ళకి మంచిగా జరుగుతుంది వాళ్ళు కొంచెం కాపీగా కొంత కొంత సెటిల్ అయ్యి మనస్సు యొక్క ఆ దుఃఖాన్ని క్లేశాన్ని జాగ్రత్తగా తప్పించుకుని దాని నుంచి బయటపడి మళ్ళీ కొంత స్టేబుల్గా మనస్థితిని నిర్మాణం చేసుకుని మళ్ళీ కష్టపడి చదివి పరీక్ష ప్యాస్ అయ్యి ఈసారి వారి జీవితంలో ముందుకు వెళ్తే వారి జీవితంలో చాలా పైకి వస్తాయి కాబట్టి ఎప్పుడైనా పరీక్ష మన పిల్లలు పరీక్ష ఫెయిల్ అయితే మేము మీరు బెన్ను పెట్టేసుకుని వాళ్ళని మరింత స్ట్రెస్ పెట్టేసి అలా చేయకుండా ఒక్కవాళ్ళు ఏమన్నారంటే పరీక్ష ఫెయిల్ ఫౌండేషన్ బాగుంటుంది మళ్ళీ చదువుకోరన్నా అని వాళ్ళు కాబట్టి జీవితంలో ముందు విషం వస్తుంది ఫైనల్గా అమృతం వచ్చే సందర్భాలన్నింటిలోనూ ముందు విషం ఉంటుంది ముందు విషయం లేదంటే ఫైనల్గా అమృతం కాదు ఇది మఠనం ఈ మఠనం చాలా చిత్రంగా ఉంటుందండి సో ఈ అమృతం పుట్టి లోపులో విషం పుట్టిన ముందు అమృతం ఆఖరిని పుట్టింది రెండు వచ్చేసే కదా మధ్యలో ఇంకో పన్నెండు గుట్టే మొత్తం పద్నాలుగు గుట్టుకు వచ్చేది నుంచి ఆ పన్నెండులో ఏముంటాయో తెలిసిన ఏరుగు ఉంటుంది గుర్ర ఉంటుంది మూట డబ్బు మూట ఉంటుంది ఆ పన్నెండులో ఇవన్నీ ఉంటాయి అంటే మీకు ఏమర్థం అవుతుంది అంటే వీడికి అమృతం చేరుకోకుండా ఈ భోగ సామగ్రులన్నీ వీడికి దాంట్లో అడ్డు వస్తాయని తెలిసిపోతుందా లేదా ఇవన్నీ ఉంటాయి గుర్రం ఉంటుంది ఏనుగుంటుంది పూర్వం గుర్రం ఏనుగుగా ఉండేది ఇప్పుడైతే ఓక్స్ వేగన ఉందిండేది లేకపోతే మెర్సీడియస్ విన్స్ ఉంది పూర్వకాలం అయితే ఏనుగా ఉన్నాయి సో ఈ రకంగా ఈ కథ నడుస్తుంది ఆ గుర్రం ఒకటి కుట్టింది ఆ గుర్రం పేరు ఉచిరవశం అశ్వానం ఉచ్చే శ్రవసం అంటే ద్వితీయాభక్తి ప్రథమానుశక్తి ఉచ్చై శ్రవాహ అని ఉంటుంది ఇంతకీ ఆ పేరు చూస్తే కూడా ఇదేదో హైలీ సింబాలిక్ గా ఉందిరా బాబు అని తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ఉచ్చై అనే పదానికి అర్థం ఏంటంటే పైకి నెక్కబడుచుకున్న చెవులు గలది అని అర్థం గుర్రాలు అలాగే ఉంటాయండి ఉచ్చై శ్రవాహ గుర్రం చూస్తే మీకు ఎలాగల పడుతుంది ఇలా ఉంటుందా గుర్రం చెవులు ఆవు చెవులు అలా ఉంటాయి ఇలా వెళ్ళాడుతూ ఉంటాయి గుర్రం చెవులు ఎలా ఉంటాయి కడక్ ఉంటాయి ఇది గుర్రం యొక్క లక్షణం చేసుగా ఉంటాయి అన్ని సరే అది యోగా అర్థం అంటే ఎటిమలాజికల్ మీనింగ్ కానీ ఈ సందర్భంలో దానికి మీరు ఫిక్స్డ్ మీనింగ్ తీసుకోవాలి ఏమిటంటే ఆ ఫిక్స్డ్ మీనింగ్ ఆ పుట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తన స్వంతం చేసుకున్నాడు అది ఇంద్రుడు గారు వాడుకుంటారు ఆ గుర్రాన్ని ఆ గుర్రం యొక్క ప్రత్యేకతని ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారిని ఏదైనా ప్రోగ్రామ్కి మీరు ఇన్వైట్ చేసి అక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇనాగ్రేట్ చేశారనుకోండి ఆ వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ ఎవరికి ఇస్తారు చీఫ్ మినిస్టర్ గారికి ఇస్తారు సో ఆ రకంగా సైకిల్ ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ చేస్తే ఫస్ట్ సైకిల్ ఆయన చేపట్టిచ్చి ఆయన్ని మీరు పట్టుకెళ్ళండి అని ఒక మెమోరికల్ మెమోరికన్ ఇస్తారు ఆ రకంగా ఈ గుర్రాన్ని ఇంద్రుడు పట్టుకెళ్ళాడు గుర్రం తర్వాత ఏనుగు పుట్టింది ఆ ఏనుగును కూడా ఇంద్రుడే పుచ్చుకున్నాడు ఆ ఏనుగు పేరు ఐరావతము అలా ఎందుకని ఇరావతి అనే ఏనుగుల వంశంలో పుట్టిందా ఎలాంటి ఉంటుంది ఇరావత్యాహ అపత్యమ ఇరావత అని అలాగేదో అడిగి ఉంటుంది సో ఏనుగు పుట్టింది ఆ ఏనుగు కూడా ఇక్కడ వస్తుంది అలా వెలగ వెలగా అల్టిమేట్గా అమృతం కూడా పుట్టింది ఈ అమృతం పుట్టడానికి ముందు లక్ష్మీదేవి పుట్టింది చంద్రుడు పుట్టాడు ఇంకా చాలా పుట్టాయి కల్పవృక్షం పుట్టింది కామధేనం పుట్టింది ధన్వంతరి పుట్టాడు మందు మందుల వైద్యం ఆయుర్వేద ఆచార్య ధన్వంతరి ఆయన పుట్టాడు లేదా పద్నాలుగు వస్తువులు పుట్టాడు ఇది కథ ఈ కథ మీద ఇక్కడ రెండు నామాలు ఉన్నాయి ఉందాము భాష్యతలే ఉంటాను ఉచ్చైశ్రవసమితి ఉచైశ్రవసం అశ్వానా ఉచ్చైశ్రవా అశ్వరాజ తం గుర్రములలో ఇచ్చైష్టవాహ అని ప్రసిద్ధి చెందినటువంటి గుర్రము కలదు అది ఆ గుర్రాన్ని గురించి నువ్వు తెలుసుకో ఏమని మాం బుద్ధి నిజానుహి ఆ గుర్రము నేనే అని తెలుసుకో అంటే గుర్రములలో కల్లా శ్రేష్టమైన గుర్రము నేనే విభూతి కాబట్టి ఈశ్వరుడు దేవతల్లో మాత్రమే ఉంటాడని అనుకోద్దు ఋషుల్లో ఉంటాడు పశువుల్లో ఉంటాడు పక్షుల్లో కూడా ఉంటాడు అన్ని అన్ని ప్రాణుల్లోనూ ఈశ్వరులే వ్యాపించి ఉంటాడు ఉదాహరణకి మీరు విభూతి కావాలనుకుంటే గుర్రాల్లో విభూతి ఉన్నది ఆ విభూతి ఏది ఉచైశ్రవస్ అనే గుర్రము అమృతో అమృత ఉద్భవం అమృత అనే ఓ పదం ఉన్నది ఉద్భవం అని ఇంకో పదం ఉంది మధ్యలో ఓ పదం మిస్సింగ్ దీన్ని మధ్యమ పదలోపి సమాస అంటారు మధ్యమ పదంలో సింగ్ ఏమిటా సమా మత పదము మథన అమృతోద్భవం అంటే అమృత మథన ఉద్భవం అమృత నిమిత్త మథన ఉద్భవం అమృతము నిమిత్తముగా అంటే అమృతమును పొందాలనే ఆకాంక్షతో ఒక మథనం చేశారు మథనం అంటే చిలుకుట ఆ చిలుకుట నుండి పుట్టినది కాబట్టి అమృతాయ మథనం తస్మాత్ ఉద్భవం సో అమృత మథన ఉద్భవం అన్నది వివరణ దాన్ని మధ్యమ పదలోప సమాసము అంటారు కాబట్టి అమృతం కొరకు చేసిన మథనం నుండి పుట్టినటువంటిది కనుక అది విభూకి ఇది మామూలుగా స్టోరీ నెక్స్ట్ కూడా అనిద్దాము ఐరావతం ఇరావత్యా అపత్యం అది ఐరావతి అనో ఏనుగు ఒకటి ఉండిది అది ఇరావతి ఇరాహ ఆపహా తా అంతరావతి గజరుపిణి మేఘబాగా అబో ఓకే ఓకే ఇరావతి అని ఒక ఏనుగుండిది ఆ ఏనుగు యొక్క సంతానము కనుక ఈ ఏనుగు ఐరావతము ఆ ఏనుగు యొక్క సంతానమే కానీ అమృతమధన సమయంలో అక్కడి నుంచి పుట్టుకొచ్చింది స్వీకరించన్నారు అంతా సింబాలిక్ అంతా సింబాలిజమే మన ప్రాచీన ఋషులు దేవర్ గ్రేట్ సింబాలజిస్ట్స్ ఆ సింబాలిజంలో వాళ్ళు అందవేసిన చేతులు ఋషులు ఈ సింబాలిజం అన్నది మీకు సర్వత్రా గలదు అన్ని కల్చర్స్లోనూ ఉంది మీకు బైబిల్ ఇచ్చేది గ్రంథాల్లో కూడా కొద్ది గొప్ప సింబాలిజం కనపడుతుంది సో ఇప్పుడు ఫిషర్ మ్యాన్ అంటాడు వాళ్ళ ఉంటుంది ఆ ఫిషర్ మ్యాన్ అంటాడు అంటే అర్థమైటీ ఆ సంసారం అనే చిక్కుకున్నటువంటి ఒక మానవుడు అని దానికి సింబాలిజం సో సంథింగ్ లైక్ దాట్ ప్రతి దానికి పడవ ఉంటుంది పడవ తోటి దాటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంటే అది సింబాలిజం ఏమిటి ఈ పడవ అనేది ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించాలి వీడిని ఆ పడవ మీరు శ్లోకంలో చూస్తున్నారు గీతాధ్యానంలో చూస్తూ ఉంటారు కైవర్తక కేశవ ఆ పడవ జ్ఞానం అనే దాన్ని నడిపే పడవ నడిపే నాదికుడు ఒకటి కదా అది ఎవరు శ్రీకృష్ణుడు అనే నాదికుడు అంటే శ్రీకృష్ణుడు పడవను నడిపేవాడు అని మీరు అనుకోకూడదు శీర్షు పడాలను నడిపేవాడు కాదు అది ఇంకే ఒక మెటఫా రూపక అలంకారము అలాగే ఉంటుంది రూపక అలంకారము ఒక ముందు సంస్కృతున్నారు అదొక ప్రక్రియ మీరు ఆ శ్లోకం చూస్తే అంత రూపకమైనది జయద్రథ జలా గాంధార నీలోపలా అంటే జయద్రథుడు సైంధముడే నీరు ఆ సముద్రానికి ఆ సముద్రము అంటే ఒక పెద్ద మడుగు అనుకోండుకొని ఆ మడుగులో కలువలు ఉండొచ్చు కదా పోతే ఉన్న కలువలు ఉంది ఏమిటి కలువ శకుని గాంధార నీలోత్తర అదే కలువ అని అంత రూపకం అది అలాగే ఈ అమృత నిమిత్తంగా మథనము చేయుటన్నది కూడా ఒక చక్కటి రూపకం మోస్ట్ వండర్ఫుల్ సింబాలిజం ఇట్ ఈస్ మీరు గమనించాల్సి ఉంటుంది ఇది సందర్భం ఈ సందర్భం దాటిపోతే ఇంకటి చెప్పడానికి అవకాశం ఉండదు పైగా ఈ స్టోరీ ఆ సింబాలిజం లేకపోతే ఆ స్టోరీ వెలవెల పోతుంది అదేదో కొంచెం చిన్నపిల్లలకి చెప్పే కథలా ఉంటుంది తప్ప హ్యారీ పాటర్ స్టోరీలా ఉంటుంది తప్ప పెద్ద విలువగా ఉండదు కాబట్టి సింబాలిజం తెలుస్తుండాలి సింబాలిజం ఏమిటంటే క్షీరసాగరము అంటే హృదయం ఎందుకని హృదయము మీరు దాన్ని చెడగొట్టకపోతే అది పవిత్రంగా ఉంటుంది సత్వగుణ ప్రధానంగా ఉంటుంది అంతఃకరణము సత్వగుణ ప్రధానంగా ఉంటుంది క్షీరం అంటే పాలు తెల్లగా ఉంటాయి అవి సత్వగుణానికి సింబల్ రజోగుణము ఉండొచ్చు తమో గుణము ఉండొచ్చు సింబల్ ఏమిటో తెలిసినా నల్లగా ఉంటే తమో గుణం తర్వాత ఎర్రగా ఉంటే అది రజోగుణం రక్తం రక్త రజస్ రాగ ఇవన్నీ రిలేటెడ్ కాబట్టి ఎర్రగా ఉన్నాను ఇప్పుడు మీరు ఎర్రటి పంచి కట్టుకున్నారనుకోండి అమ్మోబో ఈ రదో రజోగుణం రా అనే అది నాకున్న పంచిన బట్టి మీరు అలా అనుకోకండి ఏదో రెండు రోజులు సో రజోగుణం ఆ ఎరుపు రజోగుణం అది ఇప్పుడు నిమ్మకాయ కోసి దాంట్లో వేసేటంటే వాడు రజోగుణం అన్నది అర్థం అండి దాని మొహం చూసేటట్టు నిమ్మకాయ కోసినా కుంకం ఎందుకు పోయటం దాన్ని అలాంటి చేత పెట్టచ్చు కదా అలా పోయకుండా కూడా అట్ట పెట్టచ్చు నిమ్మకాయని ఎందుకు కోసేయటం అనవసరం అలా అట్టబెట్టచ్చు ఏ ఉప్మానో దేట్లో వేసుకుంటే బాగుంటుంది కూడాను దాన్ని కోసి కుంకం పెట్టేటంటే ఇంకెందుకు పనికిరదు అది రజోగుణం సత్వగుణం అంటే తెల్లదనం కాబట్టి మీరు హృదయాన్నే రజోగుణంతో అంటే ఏంటి లోభము ద్వేషము భోగాసక్తి ఇటువంటి వాటితోటి చెటగొట్టకుండగా తమోగుణంతో అంటే అజ్ఞానము తర్వాత ధర్మము తర్వాత మాత్సర్యము ఇటువంటి తమోగుణ లక్షణాలతోటి క్రోధం కూడా తమోగుణమే వాటితోటి మీరు చెడగొట్టుకుండగా అట్టబెడితే దానంతట స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి హృదయాన్ని క్షీర సముద్రంతో పోలుస్తారు హృదయాకాశము ఈ బయట ఆకాశము కంటే గొప్పది అని చాంద్రద్యాది ఉపనిషత్తులలో వర్ణనలు ఉన్నాయి జ్యాయాకాశాత్ జాయాభ్యో లోకేభ్య కాబట్టి హృదయము స్వచ్ఛతను బట్టి తెల్లదనము బాహ్యము నుం నుండే భౌతిక ఆకాశము కంటే కూడా విశాలమైనది చైతన్యం సర్వము చైతన్యము నుండే ప్రకాశిస్తున్న హృదయము సముద్రము వంటిది అది క్షీర సముద్రం ఇప్పుడు దీంట్లో ఈ హృదయంలో మంచి థాట్స్ పుడతాయి చెడు థాట్స్ పుడతాయి మంచి వాసనలో ఉంటాయి చెడు వాసనలో ఉంటాయి అవే దేవతలు రాక్షసులు ఈ ప్రాజాపచు బ్రాహ్మణం మనం హృదయాన్ని ఒకటి చుట్టు చదవబోతున్నాం దాంట్లో ఈ విస్తారమైనటువంటి వివరణ ఉంటుంది ఈ రకంగా కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఆ హృదయాన్ని కలిచి వేస్తూ హృదయంలో మథనమే తెల్లవారి లేస్తే మళ్ళీ కొడుకు నిద్రపోయేదాకా మథనమే తర్వాత ఈ మథనం చాలన్నట్టుగా కలొస్తుంది కలంటే మరింత మథనం అవుతుందన్నమాట ఈ మథనాన్ని మీరు పర్టికులర్గా పని కట్టుకుని మీరు ఒక పద్ధతిలో ఈ మథనాన్ని నిర్వహించాలి అది నిర్వహించాలి ధ్యాన రూపంగా మీరు ఆ నిర్వహించాలి అమృత నిమిత్త మథన ఉద్భవం అమృతం పుట్టాలి అమృతం పుట్టాలి అంటే మీరు ధ్యానం చేయాలి ధ్యానము అంటే మెడిటేషన్ ఈజ్ అ సాత్విక్ యాక్టివిటీ సాత్విక యాక్టివిటీ సత్వగుణాన్ని బాగా వర్ధల్ల చేసేటువంటి ప్రయత్నమే ధ్యానం అంచేతనే ధ్యానాన్ని క్షీర సముద్ర మథనంతో పోలుస్తారు మీరు మథనం అని ఎందుకు పోలుస్తారంటే మీరు ధ్యానానికి కూర్చోగానే ఎవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి అసలు మామూలుగా మీరు ఏదైనా న్యూస్ పేపర్ చదివేప్పుడు లేకపోతే వెళుతుంటే వెళుతుంటే మాట్లాడేప్పుడు కాఫీ తాగేప్పుడు రాని ఘోరాతి ఘోరమైన ఆలోచనలన్నీ కూడా ధ్యానం చేసినప్పుడే వస్తాయి ధ్యానంలో ధ్యానం వెరీ స్పెషలిటీస్ అక్కడ అన్ని రకాల వాసనలు పైకి మంచి చెడు కూడా కాబట్టి ధ్యానమే మతనము తర్వాత మరి దీనికి రాడ్ ఉండాలి కదా మన చర్నింగ్ రాడ్ వెక ఎందుకంటే ధ్యానంలో వెన్నుముక నిటారుగా పెట్టి ధ్యానం చేయాలి కదా ఆ ఛర్నింగ్ రాడ్డే మందర పర్వతం తర్వాత కోర్మ ఏమిటో తెలుసిన ఆధార శక్తి అంటే మీరు కుర్చీలోనూ సోఫాలను కూర్చుని ధ్యానం చేయకూడదు వజ్రాసనంలోనో లేకపోతే సుఖాసనంలోనో కూర్చుని ధ్యానం చేయాలి ఆ మూలాధారాన్ని స్థిరంగా హారి జాన్కలుగా భూమి మీద పట్టాలేసి పెట్టి మీరు ధ్యానం చేయాలి అది అది కూర్మ కొంతమంది ఏం చేస్తారంటే పీటని కూర్మంగా తయారు చేసే దాన్ని కూర్చుంటారు పీట కూర్మంగా చేయించు మంచి కార్పెంటర్ అయితే చేస్తాడు దట్ ఈస్ నాట్ ది పాయింట్ మీరు మీ దేహమును ఆ విధంగా కూర్మంగా నిలబెట్టాలి కోర్మ ఏం చేస్తుంది కథలు అలాగా కదల్ స్థిరంగా ఉండిపోతుంది ఆ స్థిర లక్షణం అది కూర్మము తర్వాత ఈ మథనం అయినప్పుడు యూ హ్యావ్ టు నేను కంగారు పడిపోకూడదు ఏ ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఆలోచనలు వచ్చేస్తున్నాయని కంగారు పడిపోకూడదు లెట్ ఇట్ హ్యాపన్ మొట్టమొదటి మీకు ధ్యానము అది సత్ఫలితాలని ఇవ్వదు మీ మనస్సులో ఉన్నటువంటి వాసనలన్నీ పైకొస్తాయి వికారాలన్నీ పైకొస్తాయి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నిరుత్సాహం ఉంటుంది మోకాళ్ళ నిప్పులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మొట్టమొదటి విషం వస్తుంది దాని నుంచి ఆ విషాన్ని మీరు స్వీకరించాలి శివుడు మింగినట్టుగా దాన్ని మింగి కూర్చోవాలి కూరికే అస్సమానం కంప్లైంట్ చేయకూడదు ధ్యానం గురించి ధ్యానం చేస్తూ ఉండాలి అస్సమానం మాకు ధ్యానం కుదరట్లేదంటే కుదరకపోతే ఏమైనా ఆయన గురువు వచ్చి మీ ధ్యానంలో ప్రవేశించి ఏదైనా చేస్తారా ఏమన్నా లేదు అదొక విషం అలా వస్తుంది వి యాక్సెప్టెడ్ జ్ఞానం గురుకుతుంది అదే కుదురుకుతుంది కంటిన్యూ చే ఫ్రస్ట్రేషన్కే విషం అల్టిమేట్గా మీ మనస్సు శుద్ధమైపోతుంది అంతఃకరణ శుద్ధి అది ఏ సిద్ధి అది ఆత్మసాక్షాత్కారానికి మనల్ని తయారు చేస్తుంది అదియే అమృతము పుక్కు అయితే ఈ విషానికి అమృతానికి మధ్యలో ఎన్ని ప్రలోభాలకి అవకాశం ఉందో అన్నీ వస్తాయి అన్ని ప్రలోభాలు వస్తాయి గుర్రాలు వస్తాయి ఏనుగులు వస్తాయి లక్ష్మీదేవి వస్తుంది తర్వాత కామధేను వస్తుంది కల్పవృక్షం వస్తుంది ఇవన్నీ వస్తాయి అంటే కొంతకాలం ధ్యానం చేసేప్పటికీ మీకు ఏమనిపిస్తుందంటే మనం ధ్యాన సెంటర్ ఒకటి ఓపెన్ చేసి వెబ్సైట్ ఒకటి పెట్టి ఊళ్ళో వాళ్ళందరి దగ్గర చిరు వంద రూపాయలు వసూలు చేద్దామనేది కనిపిస్తుంది ఒక మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేయాలి అయితే మెడిటేషన్లో నన్ను మించిన గురువు ఇంకొకటి సృష్టిలో లేడని ప్రచారం చేసుకోవాలనిపిస్తుంది మీరు చేసుకోగలుగుతారు కూడా మీరు మొదలు పెడితే మామూలుగా హైడ్ పార్క్ అని ఒకటి అన్నంలో అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది దాని మీద ఆ ప్లాట్ఫామ్ లక్షణం ఏంటంటే ఎవళ్ళైనా ఉపన్యాసం చెప్పదలుచుకుంటే దాని మీద నిలబడి ఉపన్యాసం చెప్పచ్చు అది నిజంగా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది మీ ఎవరైనా ఫ్రీ కంట్రీ మీరు వెళ్ళి దాని మీద నిలబడితే ఆ రోడ్డు మీద ఇటువతూ నడిచి వెళ్ళి వాళ్ళు ఉంటారు వాళ్ళు అలా నడిచి వెళ్తూ ఉంటారు చాలా మంది జనం అండను కదండి వాళ్ళలో రంగురా వచ్చి మీకు దగ్గరలో నిలబడతారు మీరు ఏ టాపిక్ మీదైనా మాట్లాడచ్చు వాళ్ళు వింటారు అది ఒక రెస్పెక్ట్ ఎవరు నిలబడ్డా సరే సో ఆ రకంగా భారతదేశంలో ఎవడైగో మంత్రం ఉందని మొదలుపెట్టి వంద మంది చేరతారు దీనికోసం పెద్ద ఎఫర్ట్ ఏమనక్కర్లేదు ఎటువచ్చి కొన్ని మీరు కొన్ని స్ట్రక్చర్స్ క్రియేట్ చేయాలి ఓ రిజిస్టర్ ఒకటి చేయడం ఒక చందా పుస్తకాలు తయారు చేయడం తర్వాత ఒక బిల్డింగ్ ఒకటి అద్దెకి తీసుకోవటం శిష్యులను పెట్టడం ఒక లర్క్ను పెట్టడం ఓ మైక్ పెట్టడం ఇలాగ కొంత వ్యవస్థ మీకు చేస్తే ఇంకా మొట్టమొదటి ఇనీషియల్ అరేంజ్మెంట్స్ మీరు చేసేస్తే ఆ క్రిటికల్ మాస్ అంటారు ఆ ఇనీషియల్ అరేంజ్మెంట్స్ బాగా చేసి క్రిటికల్ మాస్ దానికి మీరు ఇచ్చేస్తే ఈ టేక్స్ ఆఫ్ ఆ తర్వాత టీవీలో ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రామ్ కింద పెట్టేస్తే మీరు ప్రపంచం అంతా కూడా మీరు ప్రసిద్ధి చెందుతారు అప్పుడు ఇంకో ఛానల్ వాడు మీ వెంటబడే ప్రమాదం ఉన్ననే ఉంటుంది ఎప్పుడు ఇదంతా ఈ ధ్యానంలో మంత్రంలో ఆత్మస్వరూప విచారంలో వెళ్ళేవాడికి ఇవన్నీ సాంసారికములైన విషయాలన్నీ వస్తాయి జగతం మీరు రిలవెంట్ అదే ఉచే శ్రవసము ఐరావతమో అవన్నీ లక్ష్మీదేవి అంటే సంపద భోగాలు ఇవని వీటన్నిటినీ మీరు ఓ దండం పెట్టి మీరు అలా పెరిశిస్తైతే అలా మౌనంగా అలా సైలెంట్గా ఇన్ పీస్ అండ్ సైలెన్స్ యు గ్రో అండ్ రీచ్ ఇది సముద్ర క్షీర సముద్ర మథనము యొక్క అర్థమది ఓ పూర్ణమిద పూర్ణమిదం